నాలుగు వందల తొంభై ఒకటవ సంకేతం ఎంతకెంత ఇది ఏమని పొగుడుట ఇంతసేయ నీకు ఎదురా వీరూ పిడుగుల పోలెడి పెను నీ నముల కెడయ హిరణ్యుడెట్లుండెనో ఉడికెటి చక్రాయుధము వేడికి నీ జడియక సహించెనో సరపరంపరల సిరములు నరకగా ఎరగొని రావణుడే మనో పరియలు వారగ బ్రహ్మాండముకరవం బోర్చుటెట్లో శరపరంపరల శిరములు నరకగా ఎరగొని రావణుడే మనో పరియలు బ్రహ్మాండ భాండము ఉరు శంకరవం బోర్చుటెట్లో గాటపునిష్టుర నిష్ఠుర గదాహతికి మధుకైట భుల తలల కథలెట్లో ఈన శ్రీవేంకటేశపను పాటించి దాసులు బ్రతుకుట ఎట్ల